ప్రార్థం చేశారు పరిశుద్ధులకు దేవ ఏసాయ మీకు వదనాల సర్వోన్నతుడ మహోన్నతుడ మా దేవ మీకు వదనాలు తండ్రి ప్రవ్వ ఈ దినంతా మీ సాయం చేత నడిపించినారు సురక్షితంగా మీ సన్నిధి నడిపించినారు దాన్ని మీకు వదనాలు ప్రవ్వా మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించున్నాడు కదా ప్రవ్వ మా హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం వాక్యాలని సత్యాన్ని యుగ సీమాప్తి చివరి అంచుకు మేము వచ్చినాం కాబట్టి నైనా ఇవన్నీ వాక్యాలు బయల్పరచబడుతుండగా ప్రతి ప్రవేశాన్ని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకునేలాగా సేపడండి ప్రవ్వా మా సొంత తలంపులను కొట్టివేయండి మీ తలంపులను మేము చోటిచ్చేలాగా సేపడండి ప్రతి విషయంలో మీకు మేము అంగీకారంగా ఉండేలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం అయోగ్యతలు కొట్టివేయండి ప్రవ్వా మీరు అనుగ్రహించిన యొక్క పనిని మేము జాగ్రత్తగా నిర్వర్తించేలాగన సేపడమని ప్రార్థిస్తున్నాం విశ్వాసంలో తప్పిపోకుండా ప్రవ్వాప్తి వరకు మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి ప్రతి విషయంలో మీకై తన మళ్ళీ సమంజసంగా ఉన్న బిడ్డలుగా తయారు చేసి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుభ్ర నడిపి దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి రోజు ఆగస్టు ముప్పైవ తారీఖు రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యర్ ప్రకారంగా మనము జకరే గ్రంథము ఆరో అధ్యాయాన్ని కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం పోయిన వారము ఏలియా మరియు ఎలీషాకి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినాం వారిద్దరి జీవిత విధానాలు వారిద్దరి సేవ జీవితం ఏ రీతిగా ఉందన్న విషయాన్ని ఇస్రాయల్ దేశము రెండుగా విభజిపబడ్డప్పుడు ఉత్తర దిక్కున ఎలియా చాలా కాలం సేవ చేసిండు దాని తర్వాత ఎలీషాకి ఆ సేవ అప్పగించబడింది ఎలిషాకి అప్పగించబడ్డాక ఏలియా అక్కడ ఉన్న అవసరం లేదు కాబట్టి దేవుడు సుడిగాలి చేత అతన్ని దక్షిణ భాగానికి తీసుకొస్తడానికి మనం చూస్తున్నాం వాటికి సంబంధించిన వాక్యాలను కూడా మనం చూసినాం జాగ్రత్తగా అయితే అతడు పరలోకానికి పోలేదు అన్న విషయం మనము ఎన్నిసార్లు వాక్య పరంగానే ధ్యేశానికి ఎందుకంటే ఎవరు కూడా ప్రభుత్వ తండ్రిని చూడలేదు అని యూహాను భక్తుడు మొదటి అధ్యాయము చూడడానికి యూహాను స్వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మన ప్రభు తప్ప ఎవరు చూడలేదు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఎవడును ఎప్పుడైనా అంటే ఎప్పుడైనాను అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు కూడా తండ్రిని ఎవరు చూడలేదు ఎవడును ఎప్పుడైనాను అంటే ఇంతకు ముందు ఎప్పుడు కాలేదు అని చెప్తున్నాడు ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రమునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను కాబట్టి మన ప్రభు తప్ప ఎవరూ అతన్ని చూపించలేదు చూపించలేడు అన్న విషయం జ్ఞాపం చేసినాడు కాని దాబి దానియలు దర్శనాలు ఎహెచ్కేలు దర్శనాలు యషేయ దర్శనాలు చూసినప్పుడు ఆ దర్శనాలలో మనకి ఎప్పుడు ఒకటే సింహాసనం కనిపిస్తుంది ఒకటే అగ్ని రథం కనిపిస్తూ ఉంటది ప్రభు ఒకటే కనిపిస్తూ ఉంటాడు ఇద్దరు ముగ్గురు మనకి ఎప్పుడు కనిపించారు కానీ తండ్రి గుణగణము కుమారుని గుణగనము మనకి చూపించడం కొరకు మన ప్రభు ఆ రీతిగా మనకు కనిపిస్తుంటాడు తండ్రి వల్లే నడిపించిండు కుమారుని వల్లే మన కొరకు అంటే తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తాడో ఆ సంబంధాన్ని చూపించడం కొరకు మనకి ఆ విధాలుగా అతను మనకి బయలుపరచబడుతున్నాడు పాత నిబంధన కాలం అంతా అతను తన బిడల్ని నడిపించాడు కాబట్టి తండ్రి పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాడో అన్న తండ్రి గుణగాన్ని చూపించడం కొరకు అక్కడ తండ్రిలాగా కనిపిస్తున్నాడు దాని కృత నిబంధన కాలంకి వచ్చినప్పుడు కుమారులాగా మనకు ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయాలి కాబట్టి ఆ సంబంధాలని అంటే తండ్రి కుమారులు ఏ రీతిగా ఒకరినొకరు ప్రేమించుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనకి కాబట్టి ఎటువంటి మతపరమైన జీవితంలో అటువంటి ప్రేమ మనకు కనిపించదు తండ్రి బిడల్ని తన కుమారుని ఎంతగా ప్రేమిస్తాడన్న విషయాన్ని మనం ఎక్కడ చూడం ఒక బైబుల్ తప్ప ఎక్కడ మనకు ఆ విషయం కనిపించదు కాబట్టి దేవుడు ప్రేమ ప్రేమ అన్న విషయాన్ని మనకు ఆ తండ్రి కుమార పరిశుధాత్మ అన్న విషయాలు జ్ఞాపకం చేస్తామంటే ముగ్గురు దేవుళ్ళు కాదు అన్న విషయాన్ని మనం మిగిలిస్తారనిస్తున్నాం మొదటి నుంచి ఆత్మరూపకం ప్రభు మన తండ్రి అదేందు ఆత్మరూపక ఉన్నాడు తండ్రి లాగా ఇష్టం ఫలి నడిపించాడు తండ్రి గుణగణం హుమను అనే మన కొరకు అనుగ్రహించబడ్డాడు తన ప్రాణాన్ని త్యాగం చేసిడు కాబట్టి ఇవన్నీ మన ప్రభులో ఐక్యత కలిగినవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా అదే రీతిగా ప్రేమ ఉండాలనే విషయాన్ని గ్రహించడం కోరికే ఆ విధానాలు మనకు చూపిస్తున్నాడు ప్రభు కాబట్టి ఎవరు కూడా తనని చూడలేదు దేవుని చూడలేదు ఇంతవరకు ఎప్పుడైనాను అంటే మీరు అనొచ్చు ఎప్పుడైనాను అంటే ఎప్పుడు గతంలో కూడా ఎప్పుడైనాను అంటే గతంలో ఎవరు కూడా ఆయన చూడలేదు అని అర్థం తర్వాత ఎవరు కూడా పర్లో కంగి మనం చూసిన పులవారం ఎవరు కూడా పర్లో కంగి మనం చూడం ఆత్మలో పౌలు పోయిండు కరెక్టే పురింద్ర రాష్ట్రపతి చెప్తాడు నాకు ఒక వ్యక్తి గురించి తెలుస్తూ అతను మూడవ ఆకాశానికి తిరిగి వెళ్ళిండు అన్న కానీ ఉచ్చరింప ఉచ్చరింప శక్యము కాని విషయాలని అతను అక్కడ గ్రహించడం చెప్తున్నాడు అవి ఆత్మలో కానీ శరీరంలో పోయినా ఆత్మలో పోయినా అతను కూడా తెలియదు కాబట్టి ఎవరు కూడా పర్లోకరాజానికి పోలేదు ఎవరు కూడా అతన్ని చూడలేదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసి ఈ వాక్యము మొదటి అధ్యాయంలో అతని విధాన ఆ తండ్రి ఆయన ఎంత పరిశుద్ధుడు అన్న విషయాన్ని జ్ఞాపకం మనుషులు అతని చూడలేరు ఎందుకంటే చూస్తే బ్రతకలేరు అన్న విషయాన్ని ముషితను చూసేవాడు బ్రతకలేడు నిన్ను చూడాలనుకుంటున్నాంటే నువ్వు నన్ను చూడలేమంటాడు ఎందుకంటే నన్ను చూసి ఎవరు కూడా బ్రతకలేరు అంటే అందరు చావాల్సిందే నన్ను చూడాలంటే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన ప్రభుత్వ మరణం ద్వారా మనకు తండ్రిని బయల్పరుస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞానిస్తున్నాం అంటే ఏలియా జీవితం ముగించింది ఒక ప్రాంతంలో ఇక మీదట ఎలిష సేవ కొనసాగించాలా కాబట్టి ఏలియా అక్కడ పని లేదన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఎనిమిది సంవత్సరాల తర్వాత అతను దక్షిణ భాగంలో మనకు కనిపించినట్టు మనం చూసిన పరివారం అతను పర్లోకానికి పోలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎలీషా దగ్గరికి తిరిగి వాపస్ వచ్చిన ఆ యాభై మంది మనుషులు తనతో మాట్లాడుతున్నారు ఏమని నీ యజమాను మేము వెళ్ళాలన్నా అంటే వద్దు అంటాడు మేము వెతుకుతాము అని వెళ్ళాడు సరే వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ ఆయన వెతకాలని ఎందుకు గుణంగా వచ్చింది ఒకవేళ నిజంగా అతను పరలోకానికి వెళ్ళిపోతే వాళ్ళు వెతికే వాళ్ళ వాళ్ళకి ఆ తలంపు ఎందుకు వచ్చింది వాళ్ళు కూడా కదా వాళ్ళకు రావాలా వాళ్ళకి అనుకోవాలి ఒకళ్ళు నిజంగా సుడిగాలిలో పరలోకానికి వెళ్ళిపోతే మనం ఎందుకు వెతకాలా వాళ్ళు మూడు రోజులు తిరిగి మూడు రోజులు అన్ని ప్రాంతాలు తిరిగి వెతికి ఎందుకంటే అతను ఉత్తర భాగంలో లేడు కాబట్టి మూడు రోజులు కాదు కదా సంవత్సరాలు పరిగెత్తి వెతికినా అతను మీకు అక్కడ దొరకాడు ఎందుకంటే దక్షిణ భాగంలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం పోలవరం ధ్యానించినాం ఎందుకున్నాడు దక్షిణ భాగంలో ఇంకొక రాజుకు బుద్ధి చెప్పడానికి కొరకు దేవుడతన్ని సేవకు ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానించినాం కాబట్టి ఈ రథము అంటే ఏంది అన్న విషయాన్ని మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించి మనం ముందుకు వెళ్దాం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో రథము అంటే హెచ్ సెవెంటీ త్రీ అనుంది కూర్చుండ స్థలము లేక ఒక కుర్చీ అని కూడా అర్థం హెచ్ వన్ జీరో జీరో ఫోర్ దాని రూట్ అర్థం ఏంటంటే ఒక గృహము లేక ఒక చెరసాల అని కూడా ఉంది కాబట్టి చారియట్ అంటే లేక రథము అంటే హెచ్ నుంచి వచ్చిన పదం అది హెచ్ లో అది అదొక గృహం అని ఉంది తర్వాత అదొక న్యాయస్థానము అని కూడా ఉంది తర్వాత అదొక బంది గృహము లేక జైల్ ఆ టెంపుల్ అని కూడా ఉంది అంటే ఒక దేవాలయం అని కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా గంభీరంగా అర్థమవుతుంది మనకి విషయం అంతకుముందు మనం చూసినాము ఈ రథము దేనికి సంబంధించిన విషయం ఆ రథంలో గుర్రములున్నాయి సాధనంగా రథం ముందు గుర్రాలుండి లాగుతా ఉంటాయి కానీ ఇక్కడ రథం లోపల గుర్రములు ఉన్నాయన్న విషయాన్ని మనం గత రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ యొక్క నంబర్స్ జేమ్స్టాన్ నంబర్స్ ప్రకారంగా చూస్తే అదొక గృహమే హెచ్ వన్ వన్ టూ లో అదొక న్యాయస్థానము అంటే వీళ్ళకి అందరికి తీర్పు ఉంటది అన్న విషయాన్ని యాప్ ఆ రథము దేనికి సంబంధించింది అన్నది అదొక మందిరానికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు అందులో ఒక కుమార్తె ఉంది అంటే కన్యాక కుమార్తె అంటే కన్యాక కాబట్టి ఎటువంటి కన్యాక మీకు అర్థమైపోయింటది ఇప్పటివరకు వాళ్ళు బందీ గృహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా బంధింపబడ్డారు అందులో అన్న విషయాన్ని బంధింపబడి ఎక్కడికో కొనిపోబడుతున్నారు ఎక్కడి కొనిపోబడుతున్నారు మీకు తెలుసు జలపాలను వచ్చి వారు అందరినీ అన్న విషయం మనం మినిసలో ధనించాం ఎవడు గుర్తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరిని కొనిపోయాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ రథములు మందిరానికి సాదృశ్యము ప్రపంచమంతటా ఉన్న మందిరాలకి ఈ యొక్క రథము అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత తొమ్మిదవ వచనం నుంచి పదిహేనవ వచనంలో వాక్యము కంప్లీట్ గా మారిపోతుంది రథాలకి సంబంధించిన దర్శనం ముగించగానే ఈ నాలుగు రథాలు దేనికి సంబంధించినది దీర్ఘంగా మనం పిల్లవారం అటు పిలవారం కూడా కానీ తొమ్మిదవ వచనకు వచ్చినప్పటికీ ఆ దర్శనము నెక్స్ట్ దశకి మారిపోతుంది మరి యహో వాక్ నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది కాబట్టి యహో వాక్ ఏ రీతిగా ప్రత్యక్షమైతుంది చూడండి ఆయన స్వరము వేరే ఆయన వాక్కు వేరే ఆయన స్వరం అంటే మన చెవులకు వినిపించింది వాక్కు బయల్పరచబడమంటే దర్శరీతిగా మాట్లాడచ్చు కళల రూపకంగా మాట్లాడచ్చు లేక పుస్తకం రూపకంగా మాట్లాడచ్చు అతనికి ఏమన్నా ఇర్మియా కాలం సమకాలీకులు కాబట్టి ఇర్మియా రసించిన ఏదైనా పత్రికలు అతనికి దొరికిండొచ్చు జాగ్రత్తగా కాపాడుకుండొచ్చు ఏదో రూపకంగా మట్టుకు అతనికి అది బయల్పరచబడింది అన్న విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం మొదటి వర్షంలో పదవ వర్షం చూడండి ఇప్పుడు చెరపట్టబడిన వారిలో కాబట్టి ఆత్మీయ దృశ్యం చేస్తే కూడా వీళ్ళు రథంలో వారు అంటే అది బంది గృహం అని కూడా మనం జరించిన కదా కానీ ప్రకృతి సహజంగా చూస్తే వీళ్ళు బబులలో కూడా చెరపట్టబడ్డవారే చెరపట్టబడిన వారిలో బబుల నుండి వచ్చిన హెల్దీ తోబియో అని వారు జఫన్య కుమారుడకు యోషియ ఇంట దిగి ఉన్నారు ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి కదా సరదాగా అట్లా చదివేసి వెళ్లిపోతా ఉంటాం కానీ పోయిన వారమే నేను వీటిని అన్నిటి జాగ్రత్తగా రాసుకున్నా వీళ్ళందరూ ఎవరు అన్న విషయాన్ని వీరంతా చేపట్టబడి ఉన్న వారిలో బబుల నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు అని అర్థం కాబట్టి హెల్త్ అంటే లోకాతీతంగా ఉండేవాళ్ళు అని అర్థం ట్వంటీ లో కాబట్టి లోకాతీతంగా ఉన్న వాళ్ళు కూడా లోకంలోకి బయటికి రావాలా అన్న విషయాన్ని మనం మీకు అర్థం చేసుకోవాలి ఎందుకంటే బబుల నుంచి బయటకు వచ్చారు ఈ లోకమే బబులోను బబులోనే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది లేక ఈ లోకమే బబులోనికి సాదృశంగా ఉంది వాటి నువ్వు ఈ లోకంతో ఏ స్నేహం పెట్టుకోకుండా దాని నుంచి బయటకు రావాలన్న విషయం నాకు ఆ పేరు చెప్తుంది దాని తర్వాత టోబియా హెచ్ లో ఏముందంటే యహోవాణి మంచివాడు యహోవాణి దేవుడు అని అర్థం కాబట్టి మన దేవుడు మంచి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు తిరిగి బయటికి వచ్చినప్పుడు ఈ లోకం నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఆయన మంచివాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు యోదయా యోదయా అంటే హెచ్ 3050 3048 థర్టీ ఫార్టీ ఎయిట్ హెచ్ థర్టీ ఫార్టీ ఏముందంటే యహోవా నన్ను జ్ఞాపకం చేసుకునేను యహో నన్ను గుర్తెరుగును యహోవా నన్ను ఎరుగును అనేవి అర్థం కాబట్టి నువ్వు ఈ లోకం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన మంచి దేవుడు నిన్ను గురి తెరిగే దేవుడు నువ్వు తీర్మానించుకున్నావు నువ్వు బయటికి రావడానికి తీర్మానించబట్టి నిన్ను గురి తెరిగే దేవుడు నిన్ను గుర్తించగలుగుతున్నాడు రవ్వా నీ నాన్న ప్రవతించలేదంటే మీరెవరో తెలియదు అక్రమం చేయవన్నారా అన్నాడు గురించి తేళ్ల గురించి కాని మనల్ని మట్టుకు ఆయన గురి ఎందుకంటే మనము ఆయన వాక్యానికి స్పందించి బయటకు వచ్చిన వాళ్ళం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మనం పోతున్న వాళ్ళం కానీ కష్టాలు ఎత్తున్నాయి అయినా బాధలకు తెరుగుతున్నాయి సమస్యలు వస్తా ఉన్నాయి శరణం కృంగిపోతుంది అయినా కాని ఆయన మంచి వాడు మంచి దేవుడు అన్న విషయాన్ని జఫన్యా ఆయన ఎవరు జఫన్యా యోషియా కుమారుడు కాబట్టి ఫస్ట్ యోషియా ఇంగ్లీష్ వైబులో యోషియా అని ఇక్కడ జఫన్యా అని కాబట్టి యోషియా అంటే థర్టీ లో యహోవాణ్ స్వస్థపరచును అని అర్థం మనం ఎంతగా కృంగిపోతున్నాను మనకి ఎంత బాధలున్నాను సస్థపరిచేవాడు మన ప్రవ్వే అనే విషయము ఈ నామం జ్ఞాపం చేస్తుంది యోషియా అంటే యహో అనే సస్థపరిచేవాడు జఫనియా అరవై అంటే యహోవనే ఐశ్వర్యము కలిగించేవాడు యహోవనే ఐశ్వర్యంగా మనల్ని స్వీకరించినవాడు మనమైన ఐశ్వర్యం మనమైన సత్తు మనమైన ఆస్తి అన్న విషయం జ్ఞాపం చేసినాడు కాబట్టి ఈ లోకం నుంచి నువ్వు బయటికి వస్తే ఆయన నమ్మదగిన వాడు మంచి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను తన ఆస్తిగా తన స్వాస్థ్యముగా అది మా అసలైన పదం తన స్వాస్థ్యముగా నిన్ను కాపాడుకుంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం తర్వాత చూడండి వారు చేరిన దినమందే నీవు ఆ ఇంటికి వారిని అడిగి వెండి బంగారంలను తీసుకుని కిరీటము చేసి ప్రధన యజగుడకు యహోజా యహోజాదాకు కుమారుడైన యహోశివ తల మీద ఉంచుము అంటే యహోశివ అంటే తెలిసి మీకు యహోశివ అంటే యహోవనే నా రక్షకుడు అని అర్థం నా రక్షణ అతనే అని కూడా అర్థం తర్వాత యహోజాదాకు కుమారు అయిన యహోశివ అంటే థర్టీ ఎయిట్ సెవెన్ థర్టీ కాబట్టి నా ప్రభు రక్షకుడు అతడే నీతిమంతుడు అని అంతగా చెప్తున్నాడు మనకి కాబట్టి దినదినవు మనము ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకోవాల ఆయననే రక్షకుడు ఆయననే నీతిమంతుడు ఎందుకు ఆయన నన్ను బయటి తీసుకొచ్చినవాడు ఆయననే మంచివాడు నమ్మదగిన వాడు ఆయననే నన్ను గుర్తిరిగిన వాడు ఆయనే నన్ను సస్థపరిచిన వాడు ఆయననే నన్ను తన స్వాస్థ్యంగా నన్ను తయారు చేసుకున్నాడు ఇప్పుడు చూడండి ఈ వాక్యము నేను ధ్యానిస్తున్నాను పన్నెండవ వర్షంలో అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి సెలభించినది మనగా చిగురు అను ఒకడు కలడు చిగురు అను ఒకడు కలడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్లో బ్రాంచ్ అని బ్రాంచ్ అంటే కొమ్మ తెలుగులో మటుకు చిగురు అను ఒకడు కలడు అంటే కొమ్మ ఒక వ్యక్తికి సంబంధించింది లేక చిగురు ఒక వ్యక్తికి సంబంధించింది అని వాక్యం చెప్తుంది తర్వాత అతడు తన స్థలంలో నుండి చిగుర్చును కాబట్టి చిగురు ఒక ఒక కొమ్మ మీద మొలిచి అది పొడుగవుతా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి చిగురు ఒకటే స్థలంలో ఉండిపోదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఇక్కడ ఆత్మీయ దృష్ట్యాన్ని అర్థం చేసుకోవాల చిగురు ఒక వ్యక్తికి సాదృశ్యంగా ఉంటే అది పొడుగైపోయి ప్రపంచం అంతటా విస్తరిస్తుంది అన్న విషయాన్ని కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఎందుకంటే పాపవి రతించినవి సమస్త కృతమైన మన ప్రభువే ఆ చిగురు అతను మతం విసరించిన ప్రపంచం అంతటా తన బిడ్డల ద్వారా కాబట్టి మనమే ఆయనలో అంటు కట్టబడ్డ వారము ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు వల్లి అంటే చెట్టు తీగలంటే దాని చిగుర్లు దాని కొమ్మలు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఇక్కడ అతడు తన స్థలంలో అతడు యహోవా ఆలయము కట్టును కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించిన వాక్యం కానే కాదు పాతటి వరణ కాలంలో గానీ ఈ రోజు కూడా చాలా మంది ఇది మన ప్రభుత్కి సంబంధించింది అని చెప్తారు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం తృణీకరిస్తలేం స్వీకరిస్తున్నాం కానీ మన ప్రభువు షిగురు విస్తరించి ప్రపంచం అంతటా దేవుడి ఆలయాన్ని కట్టును అని చెప్తున్నాడు కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కానే కాదు ఆయన మంది రూ ఆయన కొమ్మంలాగా ఆయనలో అంటు కట్టబడ్డ మనము ప్రపంచమంత విస్తరించాలా అన్న విషయాన్ని వ్యాఖ్యానిస్తుంది ఇది లక్ష నలభై అతడు ఘనత వహించుకొని సింహాస్నాశినుడై ఏడు కాబట్టి ఈ మందిరాన్ని కట్టే వాళ్లే యుగ యుగములకు ఆయనతో పాటు రాజ్యం వెళుతారు దేవుని అన్న విషయం వ్యాఖ్యలు సాత్వికుల ధనిలు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు కాబట్టి అది మన రాయబడ్డ వాక్యం అది దేవుడి బిడ్డలు తప్ప ఎవరు కూడా ఈ లోకాన్ని పరిపాలించరు సింహాసనాశుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలో కలుగును ఎవరిద్దరు యోశ మరియు ఎనుభావల్ ఇద్దరు సాక్షులు కదా ఇద్దరు సాక్షి వాక్యం మనం ఇచ్చినాం వీళ్ళిద్దరు యుగ సమాప్తి వరకు అంటే గొప్ప జనానికి సాదృశం ఇప్పుడు గొప్ప జనం అంతా ప్రపంచం అంతటా విస్తరిస్తారు ఎందుకంటే పైన చూసిన దర్శనం అదే వాళ్ళు ప్రపంచం అంతటా ఆ రదలలో అన్న విషయాన్ని జ్ఞాపం చేసినాడు వాళ్ళందరికీ విడుదల కల్పించేవాడు ఇతను అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మన సేవ జీవితం మనం విస్తరించి ప్రపంచం ఈ యొక్క సత్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు విడుదల పొందుతారు అన్న విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపం చేసిన ఈరోజు ఆ కీటము యహోబ ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును టోబుయాకును యోధయాకును జన్యాకుమైన దూరంలో ఉన్నవారు వచ్చి యహోవా ఆలయము కట్టుదురు కాబట్టి ప్రపంచం అంతటి నుంచి గొప్ప జనం వాక్యం జ్ఞాపకం వీళ్ళందరూ తిరిగి వచ్చి ఆయన మధురం కడతారు అంటే మధురం బిల్డింగ్స్ కావు అందరూ దేవుని మందిరం లాగా అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం అప్పుడు యహోవా నన్ను మీ ఎంతకు పంపినని మీరు తెలుసుకుందరు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఇలాగు జరుగును కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి మీరు జాగ్రత్తగా ఆలకించాల ఆయన వాక్యాన్ని ఆయన స్వరాన్ని అని ఈ యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది మన ప్రభు ఈ మందిరాని కడతాడు కాని ప్రపంచమంతట ఆయన శరీరమే కదా మనం మన ప్రభు అంటే ఆయన శరీరమే మనం శిరస్సు అయిన కాబట్టి ప్రపంచం అంతటా ఆయన శరీరమే మందిరంగా మారాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి అది ఆల్రెడీ విస్తరించింది ప్రపంచంలో అని మనం పైన ఉన్న దర్శనాన్ని చేస్తుంది కాబట్టి ఆ పైన దర్శనాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క వాక్యం చెప్పబడింది మనకి వీళ్ళందరూ ఏ రీతిగా మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అని వీళ్ళందరూ మరణించినాకనే మార్చబడతారు అని మనకి జ్ఞాపకం చేస్తుంది వాక్యం మనకి ప్రతి వాక్యము దేవుడికి చూపిస్తున్నప్పుడు ప్రకృతి సహజంగా అవి ఏరీతిగా నెరవేరుతున్నాయి ఆత్మీయ పరంగా అవి ఏరీతిగా నెరవేరుతున్నాయి అనేది ఒక దైవికమైన జ్ఞానము అభివృద్ధిలో రావడానికి మార్గాన్ని చూపిస్తుంది మనకి పాత కాలంలో ఏ రీతిగా ఉండే కృత ఏ రీతిగా మార్పు అవి దురదృష్టం ఏంటంటే మనం ప్రతిసారి వాటిని పాత నిబంధన కాలపు కళ్లతోనే చూస్తున్నాం వాటిని ఉపవరీతిగా మనకి ఈ వాక్యాలనే చెప్పుకోటాయి ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రసంగి ప్రసంగిలోని వాక్యాలు జరించినప్పుడు పాత నిబంధన కాలం సంబంధించింది మనం మరణించినప్పుడు మన ఆత్మ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నాడు కానీ దావిదన్నాడు నా ప్రాణము నా కుమారు మరణించిన నా దగ్గర కుమారుని దగ్గరికి నా ఆత్మ వెళ్తుంది అంటున్నాడు అంటే పాత కాలంలో ఏ రీతిగా ఉందంటే చనిపోయిన వాళ్ళంతా ఆ యొక్క వెళ్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ అదంతా మార్పు చెందుతుంది ఎందుకంటే ఆయన మరణించక ముందు ధనవంతుని గురించో లాజరు గురించో దేవుడు మనకు గుమ్మానం చెప్పినప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు లాజర్ ఎక్కడున్నాడు పరదేశ్ అనే ప్రాంతంలో అబ్రామ్ దగ్గర ఉన్నాడు కానీ అక్కడ దేవుడు ఉన్నట్టు మనకు చూడం మనం ధనవంతుడు మట్టుకు ఆ నరకంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి పరదేశ్ అనేది ఒక టెంపరీ ప్లేస్ లాగా దేవుడు మనం చూపిస్తుంటాడు పాత నిబంధన కాలం అంతా కానీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాక మరణించిన వాళ్ళు ఎక్కడ పోతారు నేను చాలా దీర్ఘంగా పోయిన వారం అంతా తెలియసాను ఎందుకంటే మా కుటుంబంలో జరిగిన యొక్క సంఘటన మీకు అంతే తెలుసు మా అన్న చనిపోవడం అనేది ఆయన అంతా నార్మల్గా ఉన్నాడు సడన్లీ చనిపోయాడు కంప్లీట్ హీలింగ్ అయిపోయి అంతా నార్మల్గా ఉండి ఇంటికి వచ్చాడు అందరితో నార్మల్ గా ఉన్నాడు మంచిగా తింటున్నాడు అన్ని పనిచేస్తున్నాడు మెడి జనరల్ చెకప్ కి పోయినాడు చెకప్ కి పోయినాడు అంతే టెస్ట్లు కూడా కాలేదు మా వదిన చేతిలోనే ఆయన క్షణాలలో తన ప్రాణాన్ని విడిచిపెట్టి అది ఆశ్చర్యకరంగా ఉంది చెప్పడానికి వినడానికి అట్ల జరుగుతుంది కాంప్లికేషన్స్ లేకుండా ఎట్టే జరుగుతుంది అంటే అంతకు ముందు మాట్లాడిందంట నీ సమస్యలు అయిపోయినాయి నీ శ్రమ అయిపోయింది చాలు నీ శ్రమ నేను తను తిరిగి మాట్లాడతా వచ్చేవాళ్ళం అని చెప్పిండట అంటే ఆయన నా శ్రమ అయిపోయిందంటే ఇంకా నేను కంప్లీట్ గా హీల్ అయిపోయినాను నేను ఇంకా చాలా కాలం బ్రత అనుకున్నాడు ఆయన కానీ నిత్య జీవంలో బ్రక్తాడు ఇంకా శరీరంలో శ్రమ ఉండదు అన్న విషయాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోలేకపోయాడు కానీ నాకు ఎప్పుడు అర్థమైపోయింది మూడు వారాల క్రితం నాలుగు వారాల నాకు చూపించింది దేవుడు దర్శనమితిగా మా అమ్మ కూడా అతను చనిపోయినట్టు బట్ మేమంతా మెంటలీ ప్రిపేర్ అయిపోయినాం ఆయన కాలం ఆయన సంపూర్ణంగా మార్పు చెందుతున్నాడు కానీ చివరిగా ఒక వార చనిపోక ముందు ఒక వారం క్రిందట ఆయన పర్శుదాత్మ అభిషేకం పొందడం నేను కలరా చూసిన అంతకు ముందు మీద ఎప్పుడు అభిషేకం అట్లా ఆ లాస్ట్ మూమెంట్ లా ఆ రోజు నేను చూసిన ఒక గంట సేపు అంతా పట్టు కూర్చున్న ప్రార్థంలో ఆయన మీరు ఆయన కొట్టుకుంటున్నాడు నేను కళ్ళు చూసిన చాలాసేపు మా చూసి ఏమేంటి ఇట్లా కొట్టుకుంటున్నాడంటే ఆ క్షణంలో గుర్తు గుర్తుపట్టలేకపోయింది కానీ నాకు అర్థమైపోయింది పరశురాత్మ అభిషేకం ఇచ్చి పట్టిందా అనుకుంటున్నాడు చాలా అంటే ఆయన తర్బేదు పొంది సంపూర్ణంగా మార్పు జన కొరకు అంత టైం పట్టింది అన్న విషయాన్ని మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి కొన్ని వాక్యాలు నేను మీకు చూపించేసి ఈరోజు ఇక వాక్యాన్ని ముగించుకుంటాను వచ్చేవారం జక్ర గ్రంథం ఏడవ అధ్యాయుని మనం ఆరంభించబోతున్నాం బైబుల్ అంతటా మరణము దేంతో పోల్చబడింది లాజరు చనిపోయినప్పుడు అందరూ దుఃఖపడుతున్నప్పుడు ప్రభుత్వం నువ్వు ఇక్కడ నింటే ఆయన చనిపోకపోయేవాడు అంటే పవడు చనిపోలేదు ఆయన నిద్రిస్తున్నాడు అంటాడు కాబట్టి బైబిల్ అంతటా మరణం అనేది నిద్రకు సాదృశ్యం మనం ఎవరుకుంటే మరణం అంటే ఇంకా శాశ్వతంగా పర్మనెంట్ గా పోయిండి అని అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో మరణం ఒక దీర్ఘకాలపు నిద్ర ఆయన చిన్నది మరణించిందంటే ఈ చిన్నది మరణించలేదు నిద్రించినది అంటాడు కానీ ప్రతి నిద్రకి చావు అనేది నిద్రకి సాదృశంగా చూపిస్తుండడు ఆత్మీయతగా మనం అర్థం తీసుకోలేదు విషయం కానీ ఎవరైనా వాళ్ళు నిద్రపోతున్నారని అర్థం అంటే చాలా అల్స్పైరీ లోకంలో కాబట్టి ఇక మీదట దీర్ఘకాలంగా వాళ్ళు నిద్రపోవాల్సిందే ఎందుకు నిద్రపోవాలంటే వాళ్ళ పని వాళ్ళు ముగించుకున్నారు ప్రభునందు ఇప్పుడు నిద్రపోతున్నారు ఆయన కూడా మరణించి సమాచారం పట్టి తిరిగి వేసిన కాబట్టి ప్రభునందు నిద్రించిన వారు అంటాడు అంటే ప్రభునందు మరణించిన వాళ్ళు మన దృష్టిలో చూస్తే కాబట్టి ఆయన ఎందుకు నిద్రించిన వారు అన్న విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు మరణించిన వాళ్ళు నిద్రపోతున్నారు అనేది ఒక నిరీక్షణ ఒక ఆధారకరమైన వాక్యం మనం చనిపోయిన ఎక్కడికి వెళ్తారు డైరెక్ట్ గా ప్రసంగీలు చూస్తే ఒక రీతిగా రకరకాల వాక్యాలు చూస్తే పాత నిబంధన కాలంలన్నీ మనకి సంపూర్ణమైన ఆ యొక్క చూడండి ఒకసారి యోగో దానికి ముందు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ ఆ దొంగతో మాట్లాడుతున్నాడు శిలో మీద ప్రభు నేడు నీవు కూడా నాతో అంటే మన ప్రభు కూడా పరదశి కొనట్టే కదా అపూష్ట కార్యము రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలందరూ మరణిస్తే ఎక్కడ వెళ్ళే వాళ్ళు అనేది ఇరవై ఏడవ వచనము ముప్పై ఒకటవ వచనం రెండిట్లలో ఏముందంటే నీవు నా ఆత్మను పాతలంలో విడిచిపెట్టలేదు అంటున్నాడు ఉన్నది అట్లా విల్ యూ అలౌ ఏముంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేను రెగ్లేజ్ అవుతున్నాను విడిచిపెట్టవు అంటే ప్రభు ఈ కాలంలో పుట్టగ ముందు ప్రజలందరూ వారి ఆత్మలు అక్కడ కోయడని అందుకే ఆయన మరణించినాక వాళ్ళందరినీ బయటికి విడుదల కల్పించడం అనే విషయం మనం చూస్తాం కదా దాని సంబంధించిన వాక్యాలను నీకు చూపిస్తాను చూడండి లూ కువార్తలు చూస్తున్న మనము ఆ యొక్క సంబంధించిన వాక్యం కూడా జ్ఞాపించాజర్ చూడగలుగుతున్నాడు ఆ ధనికు ధనికుడిని ధనికుడు లాజర్ ని చూడగలుగుతున్నాడు అంటే నరకానికి ఆ పరదేశికి సెపరేషన్ ఉంది కానీ చూడగలుగుతున్నాడు అంటే అదొక టెంపరీ ప్లేస్ లాగా మనకు కనిపిస్తుంది కానీ మనిషి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అన్న విషయాన్ని ఈ వాకింగ్ యాక్ కోసం చూడండి ఒకసారి యోహాన్సు వార్త అధ్యాయము ఇరవై వచనం చూడండి ఐదవ అధ్యాయము ఇరవై వచనం లేముంది ఆసర ఒక కాలం చూడండి శబ్దము విని అంటే ఎక్కడి నుంచి బయటకు వస్తారు సమాధుల నుంచి బయటకు వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కదా పదిహేడవ అపోస్తకార్యము పది ఏడవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు చూడు అపోస్తకార్యము పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వర్షం వాళ్ళకందరికి తీర్పు ఇచ్చేవాడు ఇతనే పర్లేదు అక్కడ ఏముందంటే ప్రభుకి దేవుడు అధికారాన్ని అనుగ్రహించిడు అందరికీ తీర్పు తీర్చ అధికారం అతను పొందుకున్నాడు అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి పాత నిబంధన కాలపు వాక్యాలన్నీ ధ్యానిస్తే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే మరణించగానే ఎవరు కూడా పర్లో కలచానికి పోలేరు ఎంత గొప్ప భక్తులనే గాని ప్లేస్ లోనే ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అందుకే ఆయన శిల మీద కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు సమాధులన్నీ తెరుచుకొని పరిశుద్ధుల ఆత్మలు బయటకొచ్చినాయంటే సృష్టి ఆరంభం మొదలుకొని దేవుని బిడ్డలు మరణించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తుంది ఎన్నో యుగాలు యుగాల నుంచి ఆయన మరణించినాక వాళ్ళ వాళ్ళందరూ బయటకు వచ్చిండి అన్న విషయాన్ని జ్ఞాపం కానీ రక్షణ అనుభవం లేని వారంతా నరకంలో ఉంటే ఆయన నరకానికి పోయి వారికి అందరికి ప్రకటించిన పేద రాష్ట్ర మనం చూస్తాం ఈ వాక్యం దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళందరినీ బయట తీసుకొచ్చిండి విషయాన్ని జ్ఞాపం చేస్తాం చెరలో ఉన్న వారిని చెరగా కొనిపోయిను అన్న విషయాన్ని మనం చూసినాం ఒక కాబట్టి పాత నిబంధన కాలంలో ఏ ఎవరు కూడా దేవుని సన్నిధికి డైరెక్ట్ గా పోలేదు అనే విషయం వ్యాఖ్య నిబంధనకి వచ్చినప్పటికీ ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి వాక్యాలు చూడసారి వచనంలో అక్కడి నుంచి ఆరంభం మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది వాళ్ళు టెంపరీ ప్లేస్ పరదైస్ లేక నరకంలో విడబడ్డవారని లేదు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించినాను అని అతను తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి మరణించప్పుడు మన ఆత్మ డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చూడండి ఎఫ్ఎస్ రాష్ట్ర నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఇక్కడ నుంచి మనకి ఆ యొక్క క్లారిటీ అనేది ఏర్పడుతుంది మరణించిన వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు ఆయన మరణించినాక ఏం జరిగింది అనేది ఇక్కడ ఒక స్థలంలోనే ఉంది అంత వరకు నరకంలో బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కడున్నారన్న విషయానికి వ్యాఖ్యలు చేసింది వాళ్ళు బంధింపబడ్డప్పుడు వారి ఆత్మలకి ఆయన విడుదల కల్పించిందని ఆ యొక్క వాక్యం కాబట్టి సృష్టి ఆరాభం మొదలుకొని కీడు చేసి దేవునికి విలువలంగా జీవిస్తున్న వాళ్ళందరూ నరకంలో ఉంటే వారికి సువార్థను ప్రకటించి వారిని విడుదల కల్పించిన విషయాన్ని ఇక్కడ ఒక్కటే స్థలంలో మనం చూస్తాం వాక్యం ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనంలో చివరిగా చని దేవుని అందు చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు అనేది గ్రంథము మనం చాలాసార్లు ధ్యానించిన ఈ వాక్యం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విషయం చెప్తున్నారు చూడండి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన ఆరవ ముద్దను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి కాబట్టి మరణించిన వాళ్ళందరు ఈ యొక్క వాక్యం క్లియర్ గా మనకి చూపిస్తుంది ప్రభునందు నువ్వు నిద్రిస్తే ప్రభునందు మరణిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు ఈ క్షణం అంటే ఈ క్షణము ప్రభునందు మరణించిన ఎక్కడ ఉంటారు అంటే మనం పాత నిబంధన కాలంలోని వాక్యాలన్నీ ధ్యానిస్తున్నాం గాని వాళ్ళు ఎక్కడుంటారు వారికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు వారు ఎవరు వారికి తెలియదు ఇటువంటి వాక్యాలన్నీ ధ్యానిస్తా ఉంటాం ప్రసంగికష్టపడి కానీ స్థిరమైన విషయాన్ని మనకి ఎక్కడ వినిపించవు శివుడికి ఇది చూపిస్తుంది దేవుడి అందరు నిర్ద్రించిన వారు అందరు ఎక్కడుంటారు అంటే బలిపీఠము క్రింద ఉంటారు బలిపీఠం ఎక్కడుంది పర్లోకాపులు ఉంది కదా అంటే దేవుని సన్నిధిలో ఉంది దేవుని దేవుని ఎదుటనే బలిపీఠం ఉంటది పా పాత కాలంలో ఆ మందిరాన్ని కట్టినప్పుడు కూడా వాళ్ళు పరిశుద్ధ స్థలము దానికి ముందు అతి పరిశుద్ధ స్థలము తర్వాత బలిపీఠం అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము బలిపీఠం అట కట్టుకున్నారు వాళ్ళు కాబట్టి దేవుని సన్నిధులనే బలిపీఠం ఉంటది విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది బలిపీఠము బలిపీఠము క్రిందనే ఆత్మలుంటాయి అంటే బలిపీఠం దేనికి సాధిస్తుంది మన ప్రభు మరణానికి సాదృశ్యంగా ఉంది బలిపీఠం కాబట్టి ఆ మరణంలో పాల్ పొందిన వారందరూ ఆయనతో పాటు అక్కడ ఉంటారు కాబట్టి ప్రతి క్షణము ఆయనతో పాటు ఉంటాము సదాకాలం అన్న ఈ వాక్యం జ్ఞాపకం ముఖ్యంగా ఇది చాలా క్లియర్ గా మనకి డౌట్ క్లారిఫై చేస్తుంది మరణించిన ఇప్పుడు ఈ క్షణం ఎక్కడ బలిపీఠం క్రింద ఉన్నారు ఎందుకు బలిపీఠం క్రింద ఉన్నారంటే బలిపీఠము ప్రభు సన్నిధిలో ఉంది కాబట్టి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది మరణం రుచి చూసిన వాళ్ళు ఆయన మరణంలో పాల్పోన వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారన్న విషయం జ్ఞాపకం చేస్తుంది కానీ పాత నిబంధన కాలంలో మరణించిన వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ గా ప్రభుత్వ సన్నిధికి పోలేదు కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆయన మరణ భూస్థాపన పునం ద్వారా మరణించిన వాళ్ళందరూ మొదట ఆయన సన్నిధిలో ఉంటారు అని పౌరులు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిన మొదటి తెస్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వర్షంలో వీళ్ళు బలిపీఠము క్రింద లేకపోతే ఏం జరుగుతుంది పద్నాలుగవ వర్షంలో మర్మం లాగా చెప్పబడింది మనకి ఏ స్మృతి పొంది తిరిగి లేచిన మనము నమ్మినలా అదే ప్రకారం ఏసినందు నిద్రించిన వారు అంటే మరణం లేదు అక్కడ ఈ లోకం దృష్టిలో మరణము కానీ ఆయన దృష్టిలో నిద్ర లోకంలో చనిపోయిన వాళ్ళందరూ నిద్రించిన వాళ్ళు అని అర్థం అంటే ఇంకా నిద్రలో డీప్ స్లీప్ లో ఉన్నారన్నట్టు గాఢ నిద్రలో ఉన్నారన్న అన్న విషయాన్ని కాబట్టి ఏ స్నేది నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటుకొని వచ్చును ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాళ్ళందరు ఎక్కన్నారు ఇప్పుడు ఎక్కన్నారు మరణించిన వాళ్ళందరూ బలిపీఠము క్రింద ఉన్నారు అంటే దేవుడి సన్నిధిలో ఉన్నారు ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని మనం ఇంట మన దగ్గర తీసుకొని వస్తాడని అర్థం ఆ టైంలో మనం బయటకుంటే వాళ్ళని మన కళ్ళారా చూస్తాం లేకుంటే మనం కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళతో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఇంతకంటే స్థిరమైన వాక్యం నాకు ఇంకోటి కనిపించలేదు ఆ దుఃఖంలా బాధలున్నప్పుడు దేవుడు తరివిధు చేస్తుంటాడు తన పిల్లల్ని దావీదు తన కుమార్తె చనిపోయినప్పుడు సొలమోన్ అక్క కదా ఐ మీన్ ఒక చిన్న అక్క ఉంటది సొలమోన్ పుట్టక ముందు చిన్న పాప ఉంటుంది ఆమె మరణించినప్పుడు బాగా ఏడుస్తా ఉంటాడు చాలా ఏడుస్తా చాలా ఏడుస్తా అన్నం తినడు రాజ్య సభకి రాడు ఏం పని చేయడు అప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు యాజకున ప్రవక్త ద్వారా నాతాన్ ప్రవక్త అవక్త ద్వారా హెచ్చరిస్తాడు ఇంకా చాలు ఏడవడం బందే ఏడవడం అంటాడు అట్లనే మాట్లాడతాడు ఇంకా చాలు ఏడుపు నీ దుఃఖాన్ని మాను ఇంకా వచ్చి స్టార్ట్ చేయి పని ఎంత ఎంతకాలం ఏడుస్తావు అనే విషయాన్ని హెచ్చరిస్తా ఉంటాడు అక్కడ కాబట్టి మనిషి వాళ్ళందరినీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే శారీరకమైన పరిస్థితులు ఎట్లుంటాయి శారీరకమైన సంబంధాలు అనేది ఎంత బలీనమైన అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో ఉంటారు వాళ్ళందరినీ తీసుకుని వెంటగొట్టుకుని వస్తాడు కాబట్టి ఇది కొంతకాలమే గణ నిధాలు ఉన్నాడు వాళ్ళంతే కొంతకాలమే అనేది ఎంతకాలం అంటే మీరు అనే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా ఇయర్స్ అయిపోయింది ఫార్టీ ఇయర్స్ అయిపోయింది అంటాం కానీ ఇవన్నీ ప్రకృతి సాధ్యమైనవి కదా ఈ లోకంలో టైం అట్లనే ఉంటుంది ట్వంటీ ఇయర్స్ క్రితం ఎట్టుండే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎట్లుంటది అనేది టైం సంబంధించి కానీ దేవుని దృష్టిలో టైం ముందుకు వెనకాలి వెళ్ళిపోతా ఉంటది ఆయన దృష్టిలో ఒక దినంతో పోల్చబడ్డాయి ఒక కాలము ఒక సంవత్సరంతో పోల్చబడ్డది ఒక కాలం అంటే త్రీ డేస్ బైబుల్ ప్రకారంగా బట్ ఒక కాలం అంటే ఒక సంవత్సరంతో పోల్చబడ్డది ఒక కాలము అర్ధకాలం అంటే సంవత్సరం అని అర్థం కాబట్టి అట్లా మనకు అర్థమవుతున్నాయి కాబట్టి ఆయన దృష్టిలో టైం అరీతూ ఉంటుంది ఎందుకంటే ఇవంతా ఈ రాజసు వార్త సకల జిల్లకు ప్రకటించబడ్డానికనే అంతమన్నాడు కాబట్టి అవన్నీ నెరవేరేంత వరకు ఇవి తప్పవన్నట్టు ప్రపంచమంతటా ఆయన వాక్యము విస్తరించబడుతుంది ఇప్పుడు ప్రపంచం కానీ ఇప్పటికి కూడా చాలా స్థలాలలో ఆయన వాక్యం ప్రకటించబడలేదు దాని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం మన ప్రయాసం కూడా దాని గురించి ప్రతి ఒక్కరు ఆయన రక్షణ అనుభవంలోకి రావాలా నిరీక్షణ ఉంది కరెక్టే మరణించిన వాళ్ళందరూ ప్రభునందు మరణించిన వాళ్ళందరూ ఆయన సన్నిధిలో ఉంటే క్షణం అని మనం అటువంటి స్థిరమైన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కానీ ఆయన ఎందుకు మరణించని వాళ్ళంతా నరకనికే పోతారు కదా అదే మన సేవ జీవితం ఆత్మలో వాక్యంలో మనం తరమేది పొందినా కూడా బాధ ఆ వేదన మనల్ని అంటుకుంటలేదు మనము మన కుటుంబము మన జీవితాలు వాటి గురించి మనము ఆలోచిస్తా ఉన్నాం ప్రతిక్షణము ఏమైపోతున్నాము మన కుటుంబము మన మన స్వార్థంతో కూడిన జీవితము ఏమైపోతున్నా బాధలు ఉన్నాం ఆయన అక్కడ మా ప్రభు అట్లా ఆలోచించలోచించడానికి కొరకు మనకు అవకాశం ఇస్తా ఉంటాడు నువ్వు ఇంకా అంటుకొని ఉన్నవా చాలు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం అందరం ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని మన సేవ జీవితాన్ని ముందుకి కొనసాగించుకోవాలా అటువంటి సేవ జీవితంలో మన ప్రభు మన నడిపించాలా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ముఖ్యంగా చూడండి స్టెఫెను ప్రార్థన చేస్తే కూడా మరణించే టైంలో ఆయన ప్రార్థన ఏదైతే నా ఆత్మను నీకు అప్పగించను అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా మరణించే ఆత్మలు ప్రభునందు మరణించిన వాళ్ళ ఆత్మలన్నీ డైరెక్ట్ గా ఆయన సన్నిధికి చేరుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఎందుకంటే మరణించినాకనే ప్రభుని చూడగల మరణించకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేదు ఎవరు ఆయన చెద్దలేరు శరీరంతో అది కాని పని ఎందుకంటే ఇది శరీరం పాపతో పూరితమై శరణిను ఛేదించుకోవాలి విజయం పొందాల మరణం ద్వారానే మరణించినాకనే ఆయన సన్నిధికి వెళ్తాము అన్న విషయాన్ని యొక్క వాక్యాలన్నీ జ్ఞాపం చేసినాయి కాబట్టి అటువంటి నిరీక్షణలో మన సేవా జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు అనుమాన పడడానికి అసలే వీల్లేదు ఎందుకు దేవుడు శ్రమల గుండా పోనిస్తాడంటే చేయడానికి మనకు ఒక మంచి పాఠం నేర్పడంతో కోరిక ఆయనకి సన్నిహితంగా సిద్ధపడడం కోరికే తయారే సగం లోకం సగం దేవుల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు సంపూర్ణంగా ఆయనలో ఉండడం కొరకు ఆ రీతిగా తరబేదు చేస్తూ ఉంటాడు దాని కొరకు మనం సిద్ధపడతా ఉండాలా వస్తా ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి శ్రమలు ఈ లోకంలో మన బాధ్యతలు మనం నిర్వర్తించుకోవాలి తప్పించుకోవడానికి వీళ్ళే చూడండి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో బలహీనతలు ఏంటంటే ఏ పని చేయాలన్నా డబ్బులు అవసరం కదా అక్కడే వచ్చేస్తుంది వ్యత్యాసం నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నాది ఆయన అక్కడే పరిచిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రభుని ప్రేమిస్తున్నా సరే నువ్వు ఖర్చు పెట్టి పైసలు అంటాడు నువ్వు పెట్టలేని స్థితిలో ఉంటావు ఉండంగా కూడా పెట్టలేని స్థితిలో ఉన్నావు అంటే నువ్వు నిజంగా ప్రేమిస్తలేవు ఎందుకంటే ధనికుడు నేను యవనస్ గురించి మాట్లాడే చిన్నప్పటి నుంచి నేను అన్ని పాటిస్తున్నాను వాక్యాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి అన్ని పాటిస్తున్నాను వాక్యాలు పది యాగలు దశమ భాగంలో ఇస్తాను అన్ని ఇస్తున్నాను ఆయన నీకు ఒకటి కొదువుగా ఉన్నది కాబట్టి మన జీవితంలో అటువంటి కొదువాలు మనం పరిశీలించుకోవాలి ఈ రోజు ఉంటే కలిగిందంత సమస్తం తీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించనాడు అంటే ధనికుడు ప్రభుని వెంబడించలేడు ఎందుకంటే వాడు ధనాన్ని వెంబడిస్తాడన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు కాబట్టి మన జీవితం ఆ రీతికి ఉండడానికి వీల్లేదు ఎక్కడ ఖర్చు చేయాలని అక్కడ ఖర్చు చేయాలి ఎక్కడ ఖర్చు చేయద్దు అక్కడ ఖర్చు చేయద్దు ఆ జ్ఞానం మనకు అవసరం నీ ధనాన్ని వ్యర్థ పరచద్దు అని కూడా వాక్యం ఉంది కాబట్టి ఆయన సేవా ఏ రీతిగా మనం ధనాన్ని వ్యయం చేయాలా ఖర్చు పెట్టాలా ఇన్వెస్ట్ చేయాలా అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం వాడుకోవాలా మనం దాని కొరకు సిద్ధమే నన్ను వెంబడి నన్ను పంపుకోవాలని సిద్ధంగా ఉన్నాను ఆయన ప్రార్థన నీకు అవసరం ఈ రోజు ఈ లోకంలో ఏది సంపాదించాలని దీన్ని తృప్తిపరచదాన్ని విడిచిపెట్టుకోవాల్సిందే ఎన్నో కేసులు మనం చూస్తున్నాం ఆ ప్రార్థనలో ప్రభువుని ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన సామ్యాన్ని ముగించుకుందాం పరిశుద్ధేవా ఏ సమీకు వందాలనైనా మాకెంతో స్థిరమైన ఈ యొక్క నిరీక్షణని మీరు మాకు అనుగ్రహించిన ఈ లోకంలో ఏ ఏ స్థలంలో అటువంటి జ్ఞానం లేదు సమస్తం మీ అద్దె ఉన్నాయి ప్రభా సమస్తం మీరేమో అనుగ్రహిస్తున్నారు ప్రభావా దేని విషయంలో మేము డౌట్ పడము దేని విషయంలో మేము మిమ్మల్ని ప్రశ్నించాం ఎందుకంటే అది మీ ఇష్టం వీటన్నిటిని మీ బిడలకు చూపించాలని మీరు ఆశపడుతున్నారు కానీ మీ బిడ్డలు అటువంటి ఆసక్తి కలిగిన వారు కాదు లోకమంతటా ఇటు అటు పరిగెత్తున్నారు ప్రవ్వా రథాలలో బంధింపబడి ఈ మందిరాలు అన్ని అన్న విషయాన్ని మీరు మాత్రం మాట్లాడినారు వారు స్థిరంగా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు ప్రాభ వాళ్ళ ఆడంబరమైన జీవితం ఐశ్వర్యకరమైన జీవితంలో ఉన్నారు ప్రభా మీ యొక్క శ్రమలో పాలు పొందలేకపోతున్నారు అందుకే శ్రమలో పోల్సి వస్తుంది కానీ ప్రభా మేం మీ శ్రమలో పాలు పొందుతున్నాం దాన్ని రుచి చూడకుండా ఎవరు కూడా మీ యొక్క మహిమలోనికి ప్రవేశించలేదు అందరు మరణించాల్సిందే కానీ ఒక్కసారి మీ అందరు మరణించిన వాడు తిరిగి మరణించాడు అని అన్నారు ప్రభావ మీరు కాబట్టి ఈ విషయాలను మేము జ్ఞాపకం ఈ సాయంత్రం సమయంలో మీరు తప్ప మీ వాక్యం తప్ప మాకు ఆదరణ ఈ లోకంలో ఎక్కడ లేదు ఎవరు మమ్మల్ని ఆదరించలేరు ప్రవ్వా డౌట్స్ తోనే మనుషులు మరణిస్తున్నారు కానీ మేము ఆ రీతిగా మరణించాం మీరు సమస్తాన్ని బయల్పరిచే దేవుడవు ప్రభావ కాబట్టినైనా ఇవన్నింటినీ మేము తెలుసుకొని అనేకులని ఆదరించే బిడలుగా సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని మేము ఎప్పటికి తగ్గించబడాలా ప్రభు మీరు హెచ్చింపబడాలా మా సేవలో మీ యొక్క మీరు విగ్రహాలతోని పంచుకోరు అని ఉంది వాక్యం విషయ గ్రంథంలో కాబట్టినైనా మేము ప్రతిక్షణం మిమ్మల్ని మహిమపరచాలా ఈ లోకంలో దేన్ని మహిమపరచద్దు ఎవరిని మహిమపరచద్దు ఆ యొక్క తీర్మానంలో మళ్ళీ నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రా ఎంతో బలహీనంగా ఉంటుండగానైనా మీరే మాకు బలం అనుగరించి నడిపించండి మీ రాకవర్ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషుద్ధ తండ్రి ఆ